కాబట్టిశ్వరుణ్ణి ఆరాధించుట అంటే ఆయన శాసనమును అనుసరించుట ఈశ్వరుణ్ణి ద్వేషించుట అనగా ఆయన శాసనమును అతిక్రమించుటే మీరు పెద్ద దంభాన్ని ప్రదర్శిస్తూ ఈశ్వరుణ్ణి పూజ చేస్తూ దాంట్లో హింసను ప్రోత్సహిస్తూ తర్వాత ఇతరులను నిందిస్తూ ఉంటే మీరు ఈశ్వరుణ్ణి ద్వేషిస్తున్నట్ట పూజిస్తున్నట్ట ద్వేషిస్తున్నట్టే అవుతుంది ఈ అసురులు చేసే పూజలన్నీ కూడా అల్టిమేట్ గా ఈశ్వరుణ్ణి ద్వేషించే లక్షణాలు దాంట్లో మనకి కనపడుతూ ఉంటాయి ప్రద్వేషరుణ్ణి ఎందు అటువంటి ప్రద్వేషమును చేస్తూ ఉంటారు ఈ అసురులు తర్వాత ఈ అసురులు ఎలా ఉంటారంటే ఎప్పుడు తప్పును వెతుకుతూ ఉంటారు మంచివారి ఎందు తప్పును వెతుకుతారు ఇప్పుడు నీకు తప్పు వెతకడం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నా నేను మామూలుగా నా దారిని నేను పోతున్నా పోతుంటే ఒక ఆయన నన్ను పట్టుకుని ఏమండి ఇలాంటి చొక్కాలు వేసుకున్నారు ఏమిటి కాషాయం వేసుకోవాలి కదా మరి సన్యాసులు ఇలా వేసుకోకూడదు కదా అని అడిగాను నేనన్నాను ఇప్పుడు ఏమంటారన్నా ఎందుకండి ఆయన గృహస్థు గృహస్థుకి సన్యాస ధర్మాల గురించి ఎందుకు అనవసరం కదా సన్యాసులు చూసుకుంటారు సన్యాస ధర్మాలని సన్యాసులు చూసుకుంటారు మా గురుడు మా గురువు గారు చలిపిటే ఒకటి తప్పుకునేవారు చాలా తప్పుకునేవారు అది కాషాయంలో ఉండేది కాదు ఇత్యాలేవి అనేక ఫోటోలు ఉంటాయి ఆయన మొత్తం అప్పర్ బాడీ అంతా కూడా కాసాయం కారణ విధంగా ఉంటాయి చాలా దిస్తే కాషాయం ఉంటాయి ఎవడేడుపు లక్షణాలు వాడుకుంటాయి మనకెందుకు ఇతరులలో మనం చూడాల్సిందే ఆయన పాఠం చెప్పాడు ఆ పాఠంలో అక్కడ చెప్పిన శ్లోకానికి ఈయన చెప్పిన పాఠానికి ఏమైనా కనెక్షన్ ఉందా లేదా తలాపోతా లేని పాఠం ఏమైనా చెప్పాడా అది చూసుకోవాలి కానీ అలాంటి పాఠాలు కూడా ఉంటాయి మీరు అలాంటి పాఠం ఒకటి చెప్పమంటారాంపుల్ ము మచ్చు కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు అని భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు మనం ఇప్పుడు కర్మల్ని చేసామంటే ఫలం ఉంటే చేస్తాం తప్ప కర్మల్ని ఫలం లేకుండా చేస్తామండి ఫలప్రధానంగానే అసలు ఫలం లేని కర్మలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మీ విష్ణు సహస్రనామం చెబితే చిత్రజీవి ఏముంటుంది ఫలస్ ఉంటుంది దాంట్లో ఏముంటుంది పుత్రార్థి లభతే పుత్రానాన్ని మనం కదా వరస లలితా సహస్రనామంలో పూర్వపీచ్చిక ఉత్తర పీఠిక ఏముంటాయి ఫలాలు ఉంటాయి ఇంతెందుకండి లింగాష్టకం ఎనిమిది శ్లోకాలు చదవగానే ఏముంటుంది ఫల ఉంటుంది కాబట్టి ఫలం లేని పని ఎవడైనా చేస్తారా ఇప్పుడు ఇక్కడ ఈ ఊళ్ళో నిష్ఫలమైన పని ఎవడై చేస్తాడో వాడిని పిచ్చి వాడు అంటారా తెలియని వాడు ఉంటారా అని పిచ్చివాడు అంటారు కాబట్టి మనం ఫలాన్ని ఉద్దేశించి ఫలం కొరకు మనం కర్మల్ని చేయాలి ఇది ఎలా ఉంది అక్కడ చెప్పే దానికి పూర్తి విరుద్ధంగా లేదు అలాంటి పాఠాలు చెప్తే మీరు దాన్ని పట్టుకుని ఏదండి లెక్కిస్తున్నాడు ఏదండి నేను విన్నాను ఇలాంటి పాఠం ఉంటాయి ఒక ఆయన పెద్ద పాఠం చెప్పేస్తున్నాడు విన్నాడు నేను అక్కడే కూర్చున్నా తర్వాత ఎవరిలో అడిగారు ఎవండి మనము అహంకారాన్ని స్వార్థాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని గీతలో చెప్పారని నేను విన్నాను నేను అని అని అడిగితే ఆయన సమాధానాన్ని ప్రశ్న దానికి సమాధానం ఏమిటంటే మీకు సరిగ్గా గీత అర్థం కాలేదు గీత ఏమని చెప్తుందంటే మీ పర్సనాలిటీని మీరు బాగా డెవలప్ చేసుకోవాలి సెల్ఫ్ ఇమేజ్ ని పెంచుకోవాలి మీరు ఒక పర్సన్ గా మీరు స్టెబిలైజ్ అయ్యి మీరు బాగా పైకి రావాలి అని చెప్తుంది గీత పర్సనాలిటీ డెవలప్ అది గీత చెప్తున్నారు అంతే తప్ప మీ వ్యక్తిత్వాన్ని గీత త్రోసిపుచ్చిట్లా చెప్పట్లేదు అని చెప్పాడే ఆ పైన స్టేజ్ మీద కూర్చొని చెప్పాడు నేను వేలముఖం వేసుకుని అక్కడ కుర్చీలో కూర్చొని నేను ఇప్పుడు నేను నోరు విప్పాననుకోండి వాళ్ళందరూ కలిసి నన్ను అక్కడి నుంచి బయటకు నేను విని సరే ఈశ్వరుని కృపాల ఉన్నది కానివ్వండి అన్నో మూసుకున్నాను కాబట్టి ఇలాగా తలా తోక లేకుండా చెప్తే మీరు దాంట్లో దాంట్లో ఉండే దోషాన్ని పని దోషాన్ని తెలుసుకుని దానికి దూరంగా ఉండాలి దోషజ్ఞ అన్నారు విద్వాంసుని విద్వాంసుడు ఎవడు అంటే దోషజ్ఞుడు దోషము తెలిసిన వాడు పండితుడు దోషమును చెప్పేవాడు పండితుడు అదిగో నీలో ఈ దోషమున్నది అని చెప్పి సందర్భం పాండిత్యం కాదు ఇతనిలో ఈ దోషము గలదు ఇది మనకొద్దు అని మీరు తెలుసుకుని దోషాన్ని దూరంగా పెట్టాల్సి ఉంటుంది ఆ పని చేయకపోగా గుణాన్ని దోషంగా తెలుసుకోవడం అన్నది అశుభ లక్షణం గుణాన్ని దోషంగా చూడండి ఆయన ఏమంటారు సన్మార్గస్థనం గుణేశు అసహమానా వాళ్ళు సన్మార్గంలో ఉంటారు చక్కటి మంచి మార్గంలో ఉంటారు వాళ్ళ వారి ఎందు అన్ని సద్గుణములు ఉంటాయి ఆ గుణముల ఎందు అసహనమును కలిగి ఉండట హాస్టిలిటీ ఆ సద్గుణముల ఎందు హాస్టైల్ నేచర్ కలిగి ఉండుక నీకు దృష్టాంతం చెప్తా రామాయణంలో సుందరకాండలో రావణాసురుడు సీతాదేవి దగ్గరికి వస్తాడు వచ్చి నీవు నన్ను ప్రేమించుము నా అంతఃపురమునకు నీవు నడిచి రావలసినది లేదా పల్లకి పంపిస్తాను పల్లకీలో నా అంతకురానికి నీవు ప్రేమగా రావలసింది నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను అని అంటాడు అంటే ఆవిడంటుంది చూడ నువ్వు రాజువి సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన వాడివి నీ దగ్గర వృద్ధులు మొదలైన వాళ్ళు నీ సభాముఖ సభలో ఉండు ఉంటాను నీకు ధర్మోపదేశం చేస్తూ ఉండాలి నీ మంచి సమర్థులైన మంత్రులు అమాత్యులు ఉంటారు వాళ్ళు కూడా నీకు సలహా ఇస్తూ ఉంటూ ఉండాలి పరభార్య ఇటువంటి ప్రవృత్తి కలిగి ఉండటము అందులో నాన్ కన్సెన్షువల్ సెక్స్ ఈస్ ది అబ్జెక్షన్ కన్సెన్షువల్ మీద అబ్జెక్షన్ ఉండదు అది వాళ్ళ గుణదోషాలు వాళ్ళు ఏదో చూసుకుంటారు నాన్ కన్సెన్షువల్ దాన్ని ఆమె అబ్జెక్ట్ నేను నిన్ను ఇష్టపడనప్పుడు నువ్వు నువ్వంటే నాకు ఇష్టం లేదు నాకు శ్రీరాముడు అంటేనే ఇష్టము అని నేను డిక్లేర్ చేస్తున్నప్పుడు నువ్వు నా వెంటబడటము నేను శ్రీరాముడిని అని ఆమె అనదు అని పాజిటివ్గా చెప్తున్నాను అంటే వీడు అంటాడు రామున్న హులు ఏమి చూసి ప్రేమిస్తున్నావు అంటాడు అంటే ఆయన సర్వస్వ త్యాగం చేసినటువంటి మహాపురుషుడు అందుకోసం ప్రేమిస్తున్నాను అంటే వీడంటాడు రాముడు త్యాగం చేయలేదు చేతగాక తండ్రి స్త్రీలోలుడై రాజ్యాన్ని తమ్ముడికి అంటగట్టి అప్ప అప్పచెప్తే చేతగాక చేతులు ముడుచుకుని నోరు మూసుకుని కాషాయం కట్టుకుని బయటపడ్డాడు అడవికి వచ్చాడు చేతగా అనేవాడు అని చెప్పాడు ఎలా ఉంది ఈ వర్ణన ఈ వర్ణనలో రాముని ప్రతి సద్గుణమును దుర్గుణముగా చిత్రించుట మనకి కనపడేత అంటాడు అంటే రాముడు అడవికి ఎందుకు వెళ్ళాడు చేతగాక వెళ్ళాడు అన్నప్పుడు ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు ట్యాక్స్ కట్టి వాళ్ళు ఉంటారు కదా లోపంలో కొద్దిమంది ఉంటారు వాళ్ళు ట్యాక్స్ ఎందుకు కొడుతున్నారంటే భయ స్వభావం గల వారు చేతగాని వాళ్ళు కాబట్టి ట్యాక్స్ పడుతున్నారు రైల్వే స్టేషన్కి వెళ్లి ప్లాట్ఫామ్ టికెట్ ఎందుకు కొడుకున్నారంటే వాడు చేతగాని అభాగ్యుడు కనుక రైల్వే టికెట్ కొడుతున్నారు అయితే మేమైతే టికెట్ లేకుండా వెళ్లేస్తాం కానీ ఈ విధంగా గుణమునందు దోషమును వెతికి పట్టుకు దాన్ని అసూయను అనే శబ్దము తెలుగులో దీని అర్థం లేదు సంస్కృతంలో దేనిని ఈర్షి అంటున్నారో తెలుగులో దాన్ని అసూయ అంటున్నారు సంస్కృతంలో అసూయ అనే శబ్దానికి జలసి అనే అర్థం లేదు అసూయా శబ్దానికి అర్థం ఏంటంటే గుణేషు దోషారోపణం మంచి గుణముల ఎందు దోషమును ఆరోపించుట ఆయన తల ఉంచుకుని నడిచి వెళుతున్నాడు కొన్ని చోటలవాడు మూర్ఖుడు తల ఎత్తడం కూడా ఆడపిల్లలాగా తల ఉంచుకుని ఎలాపోతున్నాడో మూర్ఖుడు ఈ మధ్యన ఆడపిల్లల తల వచ్చి కూడా మానేసి ఎలాగే ఉన్నారు పూర్వం అలా అని కూడా సో అలాగే గుణమునందు దోషమును ఆరోపించుట ఇది అస రావణాసురుడు చేస్తాడు ఆ పని అలాగే కంసుడు కూడా శ్రీకృష్ణుని నిందిస్తూ ఆ వాడి తలకాయి వాడితో పశువుల కాపరి అని నిందిస్తాడు శిశుపాలుడు అన్ని విధాలా నిందిస్తాడు అన్ని గుణములను దోషములుగా చిత్రిస్తూ నిందిస్తాడు వీళ్ళందరూ కూడా అసుర లక్షణములు అలా ఉంటారు పద్దెనిమిదవ శ్లోకం పూర్తి ఇంకా ఈ రకం శ్లోకాలు ఇంకొక్క ఆరు శ్లోకాలు ఉన్నాయి ఆనహంశత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్రమశుభాన్ ఆసురీష్వేమయోనిషు ఇటువంటి అసురస్వభావము గలవారిని జన్మలు కలిగే విధంగా నేను వాళ్ళని సంసారంలో కిందకి తోసేస్తాను పడవేస్తాను అంటే వాళ్ళ స్వభావానికి తగ్గ జన్మ వాళ్ళకు వస్తుండే సో దాన్నే ఆయన నేను వాళ్ళకి అటువంటి జన్మ వచ్చి ఇట్లా చేస్తాను అని చెప్తున్నాడు చూడండి ఇప్పుడు ఈ విధంగా ద్వేషబుద్ధి కలిగి ఉంటారు నరాధములు వాళ్ళు నరాధములు అంటే సో ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయి అని మనకి మామూలుగా ఏదో అలా చెప్తూ ఉంటారు ప్రసిద్ధంగా ఉన్నమాట ఈ స్క్రిప్చరల్ ఎట్లయితే వీళ్ళేమి బయోడైవర్సిటీని అంతనే స్టడీ చేసి కౌంట్ చేసి చెప్పిన మాట కాదు ఎక్కడో ఎవరో ఉన్నారు ఏదో పురాణంలో ఉన్నారు ద నెంబర్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ ఎనభై లక్షలు చౌరాసి అంటారు చౌరాసి లక్షల యోనులు అంటే అనే జీవరాశులు గలము దాంట్లో ఒకడు మనుషులు ఓకే కాబట్టి వీడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనుష్య జన్మ పొందినందుకు గాను తనలో ఉన్నటువంటి దుర్గుణములను వారద్రోణి సద్గుణములను అలవరుచుకుని తన ఎన్నుండేటువంటి లక్షణములను రాక్షస లక్షణములను అంటే అసురంటే రాక్షస అంటే తమోగుణం వాటిని తుల దైవ సంపదని దైవీ సంపదని పెంచుకుని అంటే సత్వగుణాన్ని పెంచుకుని తన ఎందని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి మానవుడు చేయాల్సిన పని అది అది చేయకుండా నర నర నర జన్మని పొంది మళ్ళీ కింద పడిపోయే ప్రయత్నంలో ఉన్నాడు గనక వీడు మళ్ళీ అసుర జన్మలలోకి వెళ్ళిపోయే ధోరణిలో ఉన్నాడు గనక వీడిని నరాధములు అని అన్నారు ఓకే సో కాబట్టి నరుడు నరుడు అంటే నారాయణుడు అవడానికి తగిన యోగ్యత గలవాడు నరుడు సో ఒక అవతారం ఉన్నది రెండు అవతారాలు కాదు ఒకే అవతారం నర నారాయణ అవతారము అని పేరు కానీ రెండు రెండు అవతారాలు కాదు సింగిల్ అవతారం ట్విన్ అవతారం అంటే ట్విన్స్ పుడతారు ధర్ముడు ధర్ముడు అనే ఆయనకి పుడతా చూడండి ఆ పేర్లు అలా అని గుర్తున్నాడు అప్పుడప్పుడు నేను ఈ పేర్లు కొంత మిస్టేక్ కూడా చేస్తూ ఉంటాను అలా గుర్తునే ఆమె క్విన్ అవతారము కలుగుతుంది అది ఎవరంటే నరుడు నారాయణుడు అంటే మ్యాన్ అండ్ దా అంటే నరుడు ఏమైనాడు దేవుడు అవతారం కదా అంటే నరుడు ఉన్న చోటే ఉంటాడు నరుడు నారాయణుడు అవ్వచ్చు లేదా నరుడు నారాయణుడు కావడం మానేసి దానవుడు కావచ్చు మానవుడు దేవుడైనా కావచ్చు దాని కూడా నాకు అవసరం సో వీళ్ళు ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు కనుక క్రూరాం తల క్రౌర్యము క్రూరత్వము అంటే పశువులను హింసించుట ఇతరులను ద్వేషించుట ఇతరులను చిచ్చుట ప్రేమపూర్వకమైన వ్యవహారమును చేయకుండుట ఇటువంటి పనులన్నీ ఇటువంటి క్రౌర్య క్రౌర్యంతో వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఆరాధములు వీళ్లను నేను వాళ్ళ లక్షణానికి తగ్గట్టుగానే అసుర లక్షణములను వాళ్ళు కలిగి ఉన్నారు కనుక అసుర జన్మను కలిగే వినక వాళ్ళని అసుర యోనులందు పారవేస్తాను అని అంటున్నాడు సో ఇక్కడ ఆసురీష్వయోనిషు అసురులకు చెందిన జన్మలు అసుర జన్మ అసుర లక్షణం ఏమిటో తెలుసునండి దేహమునందు వెర్రి అభిమానమును కలిగి అసుర లక్షణం దేహమునందు వెళ్ళే అభిమానాన్ని కలిగి ఉండకూడదు మీరు గమనించారో లేదో కొంతమంది దేహాన్ని తగలబెట్టడం తగలబెట్టితే ఏమైనా బూడిదే కూర్చుంటుంది తగలబెట్టరు దాన్ని దాన్ని పాతి పెడతారు పాతి పెట్ట పాతి పెట్టకపోతే అల్మైరాలో పెట్టుకోవాలి ఏం చేస్తారు అని అది ఎదుర్కొండ ఉంటే న్యూసెన్స్ కాబట్టి నేల కింద మారాయి అయితే నేల కింద బాధ వస్తే మళ్ళీ అది బిజినెస్కి క్రియేట్ అయిపోయి మట్టిలో కలిసిపోకుండా దానికి ఓ పెట్టి ఒకటి పెట్టి దాంట్లో భద్రం చేయడం అంటే వీడు దేహాన్ని పంచభూతాల్లో కలిపేయరా అంటే అలా కలి పంచభూతాల్లో కలిసిపోకుండా ఉండే ఏర్పాట్లు చేయడం ఎందుకు అలా ఎందుకు చేయడం అంటే దేహాభిమానం దేహాభిమానం వల్ల వచ్చిన సమస్య ఈ దేహాభిమానం అన్నది ఇట్ ఈస్ ఎక్రాసిటీ బోర్డ్ అది కేవలం కొన్ని మతాల్లో ఉంది ఇంకో కొన్ని మతాల్లో లేదనేది ఏమి లేదు ఎక్రాస్తి బోర్డు మొత్తం అన్ని మతాల్లోనే ప్రవేశించారు తర్వాత హిందూ ధర్మంలోకి వచ్చినట్లయితే ఏదో గృహస్థులు సంసారంలో ఉన్నవాళ్ళు వాళ్ళకేదో కొంత దేహాభిమానం ఉండడం అది కొంత సహజమేమో అని నాకు కానీ సన్యాసి వర్గంలో కూడా దేహాభిమానం అనేది ప్రవేశించటము చాలా దురదృష్టకరమైన పరిణామం అంటే ఇది అసుర అసుర సంపద దేహమునందు విపరీతమైన అభిమానం పెట్టుకుని ఉండడము నా ఉద్దేశం మీరు నా ఉద్దేశం తప్పైతే కరెక్ట్ చేయండి నేను ఆయన ఓపెన్ మైండెడ్గా చెప్తున్నాను దేహమునందు అభిమానము అనేది కొన్ని రూపాలు ఉంటాయి కదా అభిమానం ఉంటే ఇలా ఇంకేసి చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడని కాదు నా అభిప్రాయం అలా ఎళ్ళు ఉండరు కదా దేహమునందు అభిమానము నేను పుట్టాను అనేటువంటి దృఢమైన ఒక ధారణను కలిగి ప్రతి సంవత్సరం ఓసారి వీడు పండగ చేసుకుంటూ ఉంటాడు పుట్టినరోజు పండుగ పుట్టినరోజు పండుగ అంటే ఎలా ఉంటుంది పుట్టినరోజు పండగ ఆ రోజు అందరూ కలిసి వీడి దేహాన్ని బాగా మర్దనా చేస్తారా లేకపోతే ఏం చేస్తారని మీరు అనాలో మీరు చెప్పండి ఆ దేహాన్ని బాగా దాన్ని పోష దానికి కొంత శోభను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు దీని చేత పొద్దున్నే అభ్యంగన స్నానం చేయిస్తారు మామూలు స్నానం ఏడవచ్చు కదా దీనికోసం వీళ్ళందరూ కలిసి అందరూ అందరూ ఎవడి స్నానం వాడు ఏడవచ్చు కదా రోగిష్టివాడికి అయితే ఇతరులు స్నానం చేయించాలి బాగానే ఉన్నాడు వీడికి ఇతరులు స్నానం చేయించడం ఎందుకు అంటే కాదండి పుట్టినరోజు అని చెప్పేసి ఇద్దరు చేపట్టుకుని వీడికి స్నానం చేయిస్తారు అక్కడ ప్రారంభం అవుతుంది దేహానికి పూజలు చేయటం అక్కడ ప్రారంభం అవుతుంది మామూలు కంటే అధికమైన భోజనం చేస్తారు అది కూడా దేహానికి పూజ కదా మామూలు ఆరోగ్యకరమైన భోజనం చేయాలి కానీ పుట్టినరోజు అని చెప్పేసి వీటిని వాటిని అలా భక్షిస్తూ కుట్టుకుంటే రోగాలు వస్తాయి కదా మరి తర్వాత అందరూ కలిసి ఆ దేహాలకి పూజలు చేయటం పూజలు చేయటం అంటే దాని మీద పన్నీరు చల్లవటం నూతన వస్త్రములను ధరింపజే నూతన వస్త్రాలు ఎందుకు మామూలు వస్త్రాలు కట్టుకోవచ్చు కదా నూతన వస్త్రాలు పొందే వాళ్ళకైనా భేదవాళ్ళకి ఇచ్చి వీళ్ళు పాత వస్త్రం కట్టుకోవచ్చు కదా పాత పంచు తాను కట్టుకుని కొత్త పంచేసిన వాళ్ళు అన్ని కొత్తలే కట్టుకోవాలి నూలే ఉంది కొత్తలు కట్టుకోకూడదు కొత్త పాతలు కట్టుకోవడం అలా చేయొచ్చు కదా కానీ దేహాభిమానాన్ని పెంచిపోసం పూలమాలలు దాని నిండా అలంకరింపజేయడం పన్నీరు చల్లటం పూలమాలలు తర్వాత ఊరేగించడం ఈ దేహాన్ని పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగించటం అందరూ వచ్చి దేహానికి పూజలు చేయటం ఏంటి సో సో మచ్ ఫిజికల్ బాడీ ఫ్రమ్ ది పర్సన్స్ సైడ్ and also from every side from everybody else adi daniki putti roju pandaga antha adi yogyam ga anpisthunda meeku idi evano yogyam ga anpisthunda most unbecoming practice it is chinna pillalu papam vallake edo saradha untundi we understand sadha vallake em kodha sadha vallake vachinattu kavati atontiki adi deha abhimananki number 1 number 2 దేహానికి దుఃఖమనేది అంటే అనిష్టం అనేది దరిదాపులకు రాకూడదు ఎప్పుడు భో భోగాలు దానికి లభిస్తూనే ఉండాలి అనే విధంగా జీవితాన్ని మనం తయారు తయారు చేయాలి నెంబర్ టూ నెంబర్ త్రీ దేహమునకు రోగం వచ్చినప్పుడు ఏదో భూమి ఆకాశములు ఏకమైపోయినంత హడావిడి చేస్తూ ఆ దేహాన్ని పరిరక్షించేందుకు విష్ణు ప్రయత్నము చేయట ఏదో దాని దారి అది ఉంటుందని కాదు విశ్వ ప్రయత్నం చేయుత నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ చచ్చిపోతానేమోననే భయంతో బతుకుతూ ఉండడము నెంబర్ ఫైవ్ ఈ విధంగా ఈ దేహాభిమాన లక్షణాలు ఉంటాయి ఇవన్నీ కూడా అశుభ లక్షణములలో చేరతాయి తర్వాత అశుభము అశుభము కదా అశుభాన్ సో వీళ్ళు అశుభం ఏమిటో తెలుసునండి సో తిట్లు తిట్టడం అశుభము సో అలాగే అశుభమును దర్శించే ప్రయత్నము చేస్తే కూడా అశుభమే అపవిత్రమును భావన చేస్తే కూడా అశుభమే ఇతరులకు హాని కలగాలని భావన చేస్తే అది అశుభమే ఇతరులకు హాని చేస్తే అది అశుభమే కాబట్టి ఇతరులను తిండితే అది కూడా అశుభమే అటువంటి అశుభ యోనులలో అశుర యోవనులలో వీళ్ళని పడేస్తాను అంటే ఏంటింటికి శ్రీకృష్ణుడు ద్వేషించడం తప్పని చెప్పి మరి వీళ్ళందరినీ ఆయన కూర్చుని ద్వేషిస్తున్నాడా ఏమి అలా అనుకోకూడదు ఇక్కడ ద్వేషము కాదు టీచర్ విద్యార్థులని పనిష్మెంట్ ఇచ్చినట్టుగా ఆయన పనిష్మెంట్ ఇస్తున్నారు మీకు నేను సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా నేను ఎవరిని తప్పు ఉద్దేశంతో చెప్పట్లేదు ఇప్పుడు మీరు ఈ పురాణ గాథలు చెప్పేవాళ్ళు ఈ ప్రచారం చేసేవాళ్ళు ఎటువంటి ఒక అంబియాన్స్ ని ప్రచారం చేసి పెడుతున్నారంటే ఈవిల్ ఈజ్ ఈవిల్ గుడ్ ఈజ్ గుడ్ ఈవిల్ ఈజ్ అబ్సల్యూట్లీ ఈవిల్ Good is absolutely good. And, uh, we are, we are, and God is on this side of good. And God is opposed to evil. And in this case, He does the purpose of the pachsham. Vishnu pachsham, Vishnu pachsham, Vyathirayaka pachsham. And, and this is called Vaishnanaism. Shiva pachsham, Shivuritu vyathirayaka pachsham. It is Saivism. In this case, Pachsham and Pratipachsham. Now, Vishnu pachsham is not a part of Vishnu pachsham. ఈ రాక్ష అసురపక్షం వాళ్ళని మొట్టేసి కొట్టేసి తిట్టేసి వాళ్ళని నాశనం చేసేయాలి అలా చేసినప్పుడు మన ధర్మ మార్గంలో చేయించి అధర్మం కూడా చేసేయచ్చు విష్ణువు వీళ్ళ వీళ్ళ పక్ష విష్ణు పక్షపాతి విష్ణు పక్షపాతి కాదు దేవపక్షపాతి విష్ణువు దేవతల ఎలా పక్షపాతము కలిగి ఉండు అని ఓపెన్గా చెప్తుంటే మీరు దేవుణ్ణి ఒక పార్టీ బాధ్యులో ప్రవేశపెట్టినట్టు అయింది కదా దేవుడు బీజేపీ వైపు ఉన్నాడు కాంగ్రెస్ వైపు లేడనో లేదా కాంగ్రెస్ వైపు ఉన్నాడు బీజేపీ వైపు లేడనో లేదా ఆపు వైపు లేడనో ఈ విధంగా మొదలు పెట్టాలి అలా ఉంటున్నామంటే దేవుడు అలా ఉంటాడా దేవుణ్ణి పార్టీ బాజీలో పెట్టడం అన్నది కథల పేరుతో పార్టీ బాజీలో పెట్టడం లేవు తర్వాత రాక్షసులు అనేవాళ్ళు దేవతలు అనేవాళ్ళు వర్గాలు అలా ఉంటారు అని అంటే అప్సల్యూట్ సెన్స్ లో ఇటువంటి వర్గాలు ఉంటారు అనేటువంటి ధోరణిలో ఆ కథలు ఉంటాయి ఈ శ్లోకాన్ని ఆ ధోరణిలో మనం వ్యాఖ్యానం చేయకూడదు ఎందుకంటే టీచరు స్టూడెంట్స్ ని పనిష్ చేస్తున్నాడనే ధోరణిలో అర్థం చేసుకోవాలి దాని ఇంకొకటి ఏమిటంటే యు ఆర్ రివార్డెడ్ నాట్ ఫర్ యువర్ వర్క్ యూ యువార్డెడ్ బై యువర్ వర్క్ యూ అండ్ యుని ఫర్ యువర్ సిన్స్ యు ఆర్ పనిష్డ్ బై యువర్ సిన్స్ ఆ తేడా మీకు అర్థమైంది కదండి ఆ విధంగా ఈ శ్లోకాలని మనం అర్థం చేసుకోవాల్సి భాష్యకారులు ఏమంటారు చూడండి తాన్ అహం సర్వాన్ సో ఆ అసరులను అందరినీ కూడా నేను ఆ ఇతర జన్మలలో పడేస్తాను అని అక్షిపాన్ని అనేదానికి అందాం వీళ్ళు ఎవరు ప్రతిపక్ష భూతాన్ ధర్మ మార్గమునకు ఆపోజిట్ లో నిలబడుంటాను ధర్మ మార్గమునకు ప్రతిపక్షులుగా నిలబడుంటారు ధర్మ మార్గానికి ప్రతిపక్షముగా నిలబడడం అంటే ఎలాగో చెప్పంటారా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మీకు దృష్టాంతం చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు ఏదో జూన్ ఇరవై ఒకటి లాంగెస్ట్ డే లాంగెస్ట్ డే ఇన్ ది క్యాలెండర్ ఇయర్ దాన్ని అక్కడికి తీసుకెళ్ళి యునైటెడ్ నేషన్స్ని తీసుకెళ్ళి దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా పెట్టండి అని ప్రపోజ్ చేశాడు ఇది వెంటనే వాళ్ళ వాళ్ళు ఏ విధంగా దాన్ని అప్రూవ్ చేశారంటే ఇట్ ఈస్ జాస్టి దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ అంత ఇన్ఫ్రూస్ తో దాన్ని అప్రూవ్ చేశారు పోనీ ఈయన వాళ్ళు చేసి కదా అంటే వాళ్ళు ఎవళ్ళు ఈ ప్రపోజల్ ఇంతకుముందు ఎందుకు పెట్టలేదంటే ఈ ప్రపోజల్ ఇండియా వైపు నుంచి రావడం అవసరము ఇండియా ఉగాండా వైపు నుంచో లేకపోతే సౌత్ ఆఫ్రికా నుంచో వస్తే బాగుండదు ప్రపోజల్ ఇది ఇండియా నుంచి వస్తేనే సందర్భంగా ఉంటుందని వాళ్ళు నోల్ ఇంతవరకు ఆ ప్రపోజల్ ఇండియా వైపు నుంచి ఇంతవరకు రాలేదు మన వాళ్ళు ఎందుకు పెట్టలేదు పెట్టేస్తే ఇది సెక్యులరిజంకి భంగం వచ్చేస్తున్నేమో ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఇతర మతాల వాళ్లతో కొట్లాటొచ్చి ఓట్లు వేయడం మానేస్తారేమోనని ఇస్ట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మూలంగా యునైటెడ్ నేషన్స్ లో ప్రపోజల్ పెట్టలేదు ఆయన తెగించి ప్రపోజల్ పెట్టారు పెడితే ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ హయ్యెస్ట్ మెజారిటీ తోటి ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ అయిపోయింది ఇంటర్నేషనల్ యోగా డే ప్రపంచం అంతా చేసేస్తున్నారు మీరు ఉగాండా వెళ్తే అక్కడ ఉంటుంది ఇంటర్నేషనల్ యోగా డే బ్రెజిల్ వెళ్తే అక్కడ ఉంటుంది ప్యానామా వెళ్తే అక్కడ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది మన దేశంలో కొన్ని రాష్ట్రాల వాళ్ళు దీన్ని మనం వ్యతిరేకించాలి అని నిశ్చయించుకుని ముఖ్యంగా బీహార్ దీన్ని వ్యతిరేకించాలి అని నిశ్చయించుకుని ఆ రోజున వాళ్ళు ఇంటర్నేషనల్ యోగా డే చేయలేదు ప్రెసిడెంట్ చేశాడు ప్రెసిడెంట్ చేసేది కానీ బీహార్ ప్రభుత్వం వాళ్ళు చేయలేదు ఎందుకు చేయలేదో తెలిసిన దీన్ని అపోజ్ దీన్ని సన్మార్గ ప్రతిపక్షభూతాన్ని ఉన్నదానికి మీకు దృష్టాంత మంచి పని చేసుకుంటే మనం ప్రశంసించకపోయినా మోకాలు అడ్డరాదు అడ్డు పెట్టరాదు మంచి పనికి అడ్డు పెట్టరా సో అలాంటి పొరపాటు చేయకూడదు అది పాపకర్మ అలాంటి పని చేయకూడదు ఏదైనా మంచి పని చేస్తూ ఉంటే మనం సపోర్ట్ ఇవ్వాలి తప్పించి సపోర్ట్ ఇస్తే మంచిది సపోర్ట్ ఇవ్వకపోతే ఉదాసీనంగా ఉండిపోవాలి చాలా ప్రోయాక్టివ్గా మోకాలు అడ్డుపెట్టడం అన్నది చాలా తప్పం అలా చేయకూడదు అలా చేస్తే లక్షణం మన సమాజంలో కనపడుతుంది అందుకోసం నేను ఐఎమ్ గివింగ్ దట్ ఎస్ అన్ ఎగ్జాంపుల్ సో అటువంటి వాళ్ళు వీళ్ళు సన్మార్గ ప్ర అసూరులు ఇంకా వాళ్ళు సాధుద్వేషిణ సత్పురుషులను ద్వేషించటం ఆయన ఆ ఢిల్లీ అయిన నరేంద్ర మోడీ గారిని ద్వేషించటమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకుని నడిపించేంత కాదు ఇప్పుడు అది ఏమైనా ఆయన ఏం మాట్లాడలేదు నరేంద్ర మోడీ గారు ఏమైనా ఒక్క మాట మాట్లాడారా మాట్లాడలేదు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఉడికిపోతుంటే ఆయన ఏం చెప్పాడంటే మీరు అంతలా ఉడికిపోవద్దు నేనే నోలు కూసుకుంటుంటే మీకేమైంది లేదు వీ వాంట్ రెస్పాండ్ నో డోంట్ డూ దట్ రికార్ఫ్ట్ అంటారు డోంట్ గివ్ ఎనీ రికార్ఫ్ పర్సనల్ అటాక్ ని నాట్ టు గివ్ ఎనీ రెస్పాన్స్ నా మీద కానీ మీ మీద కానీ పర్సనల్ గా ఎవడైనా తిప్పినా ఆఖరి ఫోర్ లెటర్ వర్డ్స్ తిప్పినా కూడా మీరు దానికి రెస్పాన్స్ ఇవ్వద్దు పాలసీ మీద కనుక వాళ్ళు విమర్శ చేసినట్లయితే మీరు డిజిటల్ డిజిటల్ ఎప్పటికో మొదలు పెట్టాలి కదా ఎప్పుడోప్పుడు మొదలు పెట్టాలి ఎప్పుడు ఇలా శాశ్వత కాలం పాత పద్ధతిలోనే ఉంటామా ప్రపంచం అంతా డిజిటల్ అవుతుంది మనం కూడా అవ్వాలి కాబట్టి వీఆర్ టేకింగ్ ది ఇనిషియేటివ్ నువ్వు చేతన కాకపోతే నోరు మూసుకూరుకో అని అలా రిప్లై ఇవ్వండి ఎంత గట్టిగా రిప్లై ఇచ్చినా ఇవ్వండి అంతేకాని పర్సనల్ అటాక్ మీద మాత్రం నో రిప్లై అని సో కాబట్టి సత్పురుషులను అలా తిక్కుంటూ కూర్చుంటే ఆ తిక్కిన బతిగా ఏమవుతుంది మొత్తం వాడి చుట్టూ ఉండే పరిస్థితులన్నీ తల్ల కిందలవుతాయి ఉత్కటమైన పాపానికి ఫలం వెంట వెంటనే కనపడుతుంది చుట్టుపక్కల వాళ్ళు వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాడి నుంచి గుణం నేర్చుకుని పాఠం నేర్చుకుని వాడి పాఠాన్ని వడికేప్పి వాడిని తిట్టి తిట్టి తిట్టుకుండగా తిట్టేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది కాబట్టి సాధు పురుషులను ద్వేషించాలి చేతనైతే సేవ చేయాలి సాధు పురుషులకి సేవ ఏదైనా సేవ చేయాలి సేవ చేసి మాకు సేవ చేసే టైం లేదంటే సరే మన దాన్ని మనం ఉండొచ్చు అంతేకాని కెట్టడమే పనిగా పెట్టుకుంటే అది మహాదోషం ద్వేషత ఆ విధంగా ద్వేషించే వారిని నేను నరకంలో పాడేస్తాను నేను పురాణ దృష్టాంతాలు ఇవ్వచ్చు కానీ నేను సమకాలీన సమాజ దృష్టాంతాలు ఇస్తున్నాను క్రూరాన్ వాళ్ళు క్రూరమైన ప్రవృత్తి గలవాడు క్రూరంగా ఉండకూడదు చాలా తప్పదు క్రూరంగా ఉండడం పశువుల ఎడల ముఖ్యంగా పశువుల ఎడల క్రూరంగా ఉండడం చాలా తక్కువ ఇప్పుడు రెండేడ్ల బండిలో దేవుణ్ణి ఊరేగిస్తున్నాడు ఒక ఆయన దేవుడు ప్రభ ప్రభ ప్రభలని ఉంటాయి అక్కడ ఈస్ట్ గోదావరిలో ఉండే ప్రభ ప్రభ అంటే దానికి ప్రభా సంస్ ఆకారాంత స్థిలింగ్ శబ్బము కాంతి అని అర్థం సరే ఈశ్వరుడికి ప్రభుత్వ దాని మీద దేవుడి బొమ్మ పెట్టి దాని ఏదో పద్ధతిలో దాని టూ డేమనుషణలుగా ఉంటుంది ఓ పద్ధతిలో దాన్ని కడతారు దాని మీద ఒక దేవుణ్ణి పెట్టి దేవుణ్ణి తాళు వేసి కడతారు దాన్ని గుడికిద్దాండి నిజంగా ఈ తాజీ ఈ శాంతాళ్ళు ఉంటే చూడండి వాటితోడి వేసి ముళ్ళు వేసి ఆ దేవుణ్ణి అక్కడ కూర్చోబెడతారు అక్కడ ఉండడానికి అదేమీ విశాలంగా ఏమి ఆ ప్రభని భుజం మీద పెట్టుకుని మోసీ వరకు పోరా ఇప్పుడు మోసేందుకు ఎవడితే ఓపిక లేదు దాని రాత్రి వాళ్ళు పోయాలి ఆ ఊరెంతా తిప్పాలి మొగలంతా ఉంటుంది రాత్రి ఊరేగింపు అర్ధరాత్రి ఊరేగింపు ఏమిటి ఏమిటి మొన్నడు పొద్దున ఉప్పు ఆ రాత్రి ఊరేగింపు గ్రామంలో పిచ్చి వేషాలు ఎక్కడో ఎవడో ఒకడో మొదలు పెడతాడు ఇంకా అదంతా యథాను తెచ్చుకోలోకహ సో ఆ ప్రభని ఊరేగింపు ఈ మోసీ ఓపిక ఎవడికి రెండేడ్ల బండి కట్టి ఆ బండిలో ఆ దానికి బిగించడం ఆ ప్రభనే ఆ ప్రభు పూజారి గారు దాని అక్కడ నిలబడతారు ఆయనకి తోడుగా ఇంకో నలుగురు ఆ బండి ఆ బండి మీద ఎక్కడ ఆ ప్రభ పెట్టడం రెండెడ్లు ఆ ఎడ్డు కూడా రాత్రి వాటికి మాత్రం విశ్రాంతద్దు పొగలేమో రైతు వాటిని కష్టపెడతాడు రాత్రి ఈ ఈ రైతు తోలుతూ ఉంటాడు ఈ రైతు ఆ ఎద్దులను కర్ర కొట్టి తోలుతూ ఉంటాడు ఈ పురోహితుడు వీళ్ళందరూ తీసుకెళ్ళి ఓ రెండు అరటిపళ్ళు ఈ అరటిపల్లి కూడా ఉన్నది ఒక అలవాటు ఉందిగా ఓ రెండు అరటిపళ్ళు ఇవ్వడం ఆ రెండు అరటిపళ్ళు ఇలా దేవుని ముందు పెట్టి ఓ అరటిపండు అక్కడ సంఖ్యలో పడేసి అరటిపండు మళ్ళీ వాపసుకి ఇవ్వడం ఈ లోపల నడు అనగానే వీడు మళ్ళీ ఎద్దులను కొడుతూ ఉంటాం ఏమైనా అంటారు కురువురా దేవుడు చేసేది క్రౌర్యము ఈ విధంగా ఉన్నకూడదు సో ఆ భర్రెకి దున్న జున్నకి బొట్లువి పెట్టేసి మైసమ్మ మైసమ్మతో ముక్కు తాడేసి లాక్కొచ్చి డ్యాన్స్లోవి చేస్తా తప్పు కదా కాబట్టి కల్చర్ మళ్ళీ దీనికి కల్చరు అక్కడ అది కల్చరు ఇక్కడ ఇది కల్చరు రెండు కూడా క్రూరత్వముతో కూడినటువంటి తప్పు ప్రాక్టీసెస్ కమ్అట్ ఆఫ్ ఆల్ దాట్ దిస్ ఆఫ్ ట్రైబలిజం ఈస్ నాట్ ప్రాపర్ సో క్రోరా వాళ్ళని నేను సంసారంలోనే పడేస్తాను సంసారేష్లే సంసారాల్లోనే పడేస్తానంటే సంసారములంటే ఏంటి నరక సంసార్ సంసరణ మార్గేష నరకానికి వెళ్ళి వచ్చేటువంటి నరకానికి వెళ్తూ మళ్ళీ వస్తూ మళ్ళీ పాపాలు చేయడం నరకానికి వెళ్దాం మళ్ళీ ఆ పాపాలు అంటే ఇప్పుడు మీరు ఈ పోలీసు స్టేషన్లోకి వెళ్ళి అక్కడ చూసినట్లయితే ఇదేదో రౌడీజన్ చేస్తారు ఆ జడ్జి గారు ఆ మ్యాజిస్ట్రేట్ వీడికి ఆరు మాసాలు శిక్ష వేస్తారు ఆరు మాసాలు లోపలికి పోతాడు అక్కడ ఏదో గడుపుతాడు మళ్ళీ బయటకు వస్తాడు మళ్ళీ నెల రెండు రోజులు ఉంటాడు ఆ మళ్ళీ ఏదో దొంగతనం చేస్తాడు మళ్ళీ పోతూ ఉంటాడు మళ్ళీ వస్తూ ఉంటాడు ఏదో తప్పు చేయడం పాపం చేయడం నరకాన్ని అనుభవించడం మళ్ళీ కొంచెం ఆరోగ్యం తెచ్చుకుని మళ్ళీ జన్మ తీసుకోవటం మళ్ళీ రావడం మళ్ళీ పాపం చేసి వెళ్ళటం అలా ఉంటాడు నర వీళ్ళు మానవులలో అధములు ఎందుకని అధర్మ దోషవత్వాత అంతే కాని మనకి నచ్చని వాళ్ళందరినీ అధములంటూ ఉండడం కాదు మనకి నచ్చిన వాళ్ళు ఉత్తములను మనకి నచ్చుబాటు కాని వాళ్ళు అధములు మన కులం వాళ్ళు ఉత్తములు ఇతర కులాల వాళ్ళు అధములు మన మతం వాళ్ళు ఉత్తములు ఇతర మతాల వాళ్ళు అధములు అలా చేయకూడదు అది కాదు అధమశబ్దానికి అర్థం అధములంటే ఎవరైందో అధర్మం అనే వాళ్ళు అధములు అటువంటి వాళ్ళని క్షిపాణి ప్రక్షిపాని పారేస్తాను వాళ్ళని పారేస్తాను ఎక్కడ పారేస్తాడు నరకంలో పాడేస్తాడు ఎన్నిసార్లు పాడేస్తాడు అజస్త్రం సంతతం ఎప్పుడు పారేస్తూనే ఉంటాడు మ్యాజిస్ట్రేట్ గారు వీడిని ఎన్నిసార్లు జైలుకి పంపిస్తారు ఎప్పుడు పంపిస్తూనే ఉంటారు జైలుకు బయటకు వస్తాడు మళ్ళీ తప్పు చేస్తాడు మళ్ళీ పంపిస్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ పంపిస్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ పంపిస్తాడు అలాగే అనమాట అశుభాన్ అది ఈ ఈ అశుభులు ఈ జనులు ఈ ఈ అశురులు ఎలాంటి వాళ్ళు అశుభాన్ ఇలా అశుభులు అంటే వాళ్ళ ఎందుకు కూడా మంచి కూడా లేదు ఎందుకని అశుభ కర్మకారిన అశుభ కర్మలని చేస్తూ ఉంటారు సో అశుభ కర్మలని చేస్తూ ఉంటారు సో ఎందుకని అశుభ కర్మల ఎందుకు చేస్తున్నారు అశుభ కర్మ కామనలు ఫాల్స్ డిజైర్స్ తప్పుడు కోరికలు తర్వాత తప్పుడు భయాలు తప్పుడు విశ్వాసములు తర్వాత తప్పుడు వాల్యూస్ విలువలు తప్పుడు విలువలు తప్పుడు విలువలు చెట్టు దూసేసి దేవుడికి పూజ చేసేసారంటాడు అరే చెట్టుని నువ్వు చెడగొట్టేస్తున్నావురా అంటే అది ముఖ్యం కాదు దేవుడికి ఇంత పత్రి వేసి పూజ చేయడమే ముఖ్యమంటాడు ఫాల్స్ వాల్యూ ఫాల్స్ వాల్యూస్ సో ఎద్దుని హింస పెట్టి పూజ చేశాను అంటాడు అయితే ఏనుగుని హింస పెట్టి ఉత్సవం చేశాను అంటాడు అదే చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా ఫాల్స్ వాల్యూస్ అండ్ ఫాల్స్ ఐడియా ఫాల్స్ ఐడియాస్ ఫాల్స్ ఐడియాస్ అంటే అలా ఉంటాయి అటు దేవతలు ఉంటారు ఇటు రాక్షసులు ఉంటారు దేవుడు దేవతల పక్షాన్ని ఉంటాడు రాక్షసులకి శత్రువుగా ఉంటాడు మేమందరం దేవతలను మీరందరూ రాక్షసులు ఇది సిద్ధాంతం దళితులందరూ దేవతలను అద్వైతులు అందరూ రాక్షసులు విష్ణు ద్వైతుల పక్షాన్ని నుండి ఈ అద్వైతున్న నరకంలో వాడేస్తాడు అంటూ ఉండడం ఫాల్స్ ఐడియాస్ అయితే ద్వైతమే సత్యం అంటూ ఉండడం ఫాల్స్ ఐడియాస్ ద్వైతం సత్యం ఎలా అవుతుంది నువ్వు వేరు నేను వేరు అని చెప్పేది సత్యమవుతుందా నీలోనూ నాలోనూ ఒకే సత్యము కలదు అంటే సత్యమవుతుంది ఆలోచించి చెప్పండి అలా అయితే ఆ రిక్షా వాడిని అడగండి ఆటో వాడిని అడగండి ఆటో ఆయన్ని ఏమంటే ఆటో ఆటో వారు తమరు మాకు సందేహం ఉంది చెప్పండి నువ్వు వేరు నేను వేరంటే సత్యం అవుతుందా అయితే నీలోనూ నాలోనూ ఒకే సత్యం కలదంటే ఏది నీకు ఏది సత్యం అనిపిస్తుంది అంటే ఆయన ఏం చెప్పాడు నువ్వు చదువుకున్న వాళ్ళే ఉన్నావు నేను చదువుకోలేదు నీకు ఈ కూడా తెలియలేదా నీలోనూ నాలోను ఒకే సత్యం ఉంటే అది నేను విన్నాను అంటాడు అవునా అంటాడా అండా మీరు ఇప్పుడు నేను ట్రై చేస్తు ద్వైత పండితుడిని అడగండి ఎలా సోహమస్మి అని శాస్త్రం అంటే సోహమస్మి తప్పు దాసోహమస్మి అంటాడు ఇంత పాండిత్యం కదా అక్కడ తేలుతుందా పాండిత్యం అశుభ అమంగళం అశుభ అని వాళ్ళు చేసే పనులు కూడా అశుభ కర్మలను చేస్తూ ఉంటారు ఫాల్స్ ఐడియాస్ ఉంటాయి మరి చేసే పనులు ఉంటాయి అశుభ కర్మలే ఉంటాయి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే యూ నోట్ టు టేక్ కాగ్నిషన్స్ ఆఫ్ ది ఎంటైర్ ఇల్నెస్ సంసార దోషం అనేది దాంట్లో కాగ్నిషన్స్ పనికి కానీ అప్పుడప్పుడు ధరకి వస్తుందంటే ఆహా దడకం వస్తుంది ఐటీ ట్యాబ్లెట్ వేసుకోవాలి అలాగే వర్కౌట్ కాదు ఎందుకు వచ్చింది దాదా ఏదో హార్ట్లో ప్రాబ్లం ఉంది హార్ట్కి ప్రాబ్లం ఎందుకు వచ్చింది బాగా ఆహారంలో దోషం ఉన్నది వయస్సు సమస్య కొంత ఉన్నది కాబట్టి మొత్తం టోటల్ ఇల్నెస్ పట్టుకుని దానికి పరిష్కారం కూడా అలాగే మనం కూడా ఈ మతము ధర్మము జీవనము వ్యక్తిగత జీవనము కుటుంబ జీవనము సమాజ జీవనము తర్వాత ఈశ్వరుని యొక్క ఆరాధన కర్మ భక్తి జ్ఞానము ఈ మొత్తం అన్ని లెవెల్స్లో ఉన్నటువంటి దోషమును పట్టుకుని దాన్ని బాగా గుర్తిరిగి మనం దానికి పరిష్కారం చూసుకోవాలి తప్ప ఔటర్ సింటమ్స్ని మాత్రమే చూస్తూ పరిష్కారం చూడకూడదు అసలు అశుభం సర్వము మనస్సులో ప్రారంభమవుతుంది దేహంలో అశుభమే ఉంటుంది దేహంలో ఫిజికల్గా మురికుంటుంది వీడు స్నానం చేయలేదనుకుండా మురికుంటుంది వ్యాసవి కాలం అయితే ముఖం గడుక్కోతే చేమటం ఉంటుంది అంతే తప్ప దేహంలో ఇంకా అంతకంటే అశుభమే ఉంటుంది అశుభము పాపదృష్ పాపధోరణ అంతా కూడా మనస్సు నుంచి పుట్టుకొస్తుంది కాబట్టి ఆ మనస్సులో ఆ కాన్షియస్నెస్లో ఉండేటువంటి దోషాలను అన్నిటినీ ఇంట్లో గుర్తుపట్టి దానిని తిరస్కరించేటువంటి లక్షణం ఉండాలి అలా చేయాల్సి ఉంటుంది అలా చేయకపోతే ఏమవుతారు ఆసురీష్వేవా క్రూర కర్మ ప్రాయాసు వ్యాఘ్రసింహాది యోనిషు క్షిపామి నేను ఆ యోనుల్లో పడేస్తాను అటువంటి జన్మలు వచ్చి ఇట్లా చేస్తాను ఒకతను ఒకతను డెత్ బెడ్ మీద ఉన్నాడు మహాత్ముడు దర్శించడానికి వెళ్ళాడు వెళ్తే ఈ చచ్చిపోయేవాడిని నీ ఆఖరి కోరిక ఏమిటని అడుగుతూ ఉంటాను అరే నిష్కామంగా ఈశ్వరుని స్మరించి ప్రాణ వృద్ధి పెట్టాలని సలహా చెప్పాలి అది మానేసి నేను ఆఖరి కోరికేమిటి అని అడుగుతా అంటే డాక్టర్ గారు సిగరెట్ వీడు మంచం పట్టాడు అనారోగ్యంలో ఉన్నాడు సిగరెట్ మానిపించారు మా సిగరెట్ పరిస్థితులే ఓ సిగరెట్ తాగాలని నా ఆఖరి కోరిక సరే ఇంక ఎలాగ పోతున్నాడు డాక్టర్ని అడుగుతాడు ఇంకా ఏం బతుకుతాడు ఇంకా బతకడాడు సరే ఎలాగో పోతున్నాడు కదా వాటి చేస్తూ సిగరెట్ తాగించండి అని వీళ్ళు పెద్దలు సలహా ఇస్తారు లేకపోతే వాడు చచ్చిపోయిన తర్వాత ఆ శవం సిగరెట్లు పెట్టడం తర్వాత తగ్గిన సిగరెట్లు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తారు ఎంత మూర్ఖత్వం ఉండాలో అంతా పెడతారు చావు దగ్గరే ఎంత మూర్ఖత్వాన్ని ప్రవేశపెట్టాలో అంతా పెడతారు ఎంత అంత అజ్ఞానాన్ని ప్రవేశపెట్టాలో అంతా పెడతారు చదువుకున్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు చాలా దురదృష్టకరమైన విషయము ఎనీవే కాబట్టి ఆయన పెద్ద ఆయన మహాత్ముడిని మహాత్ములు చూడడానికి వచ్చే రాశీర్వే ఆయన ఆఖరి కోరిక ఏదో ఉంది తమరు ఒకసారి అడగండి అని ఏదో అన్నారు అవి ఈయన అడగముందే ఆఖరి కోరికలు లేదు అని ఆయన చెప్పబోతుంటే ఆఖరి కోరిక చెప్పాడు అని ఏమిటరి కోరిక ఇతను ఆఖరి కోరిక ఏమిటంటే చికెన్ బిర్యానీ తినాలనే ఆఖరి కోరిక అది కూడా ఎలా ఉంది ఇప్పుడు రోగంతో గంటలో పోతాడు అన్నవాడికి చికెన్ బిర్యానీ అంటే వాడికి ఎంత జిఫ్ఫ చేపలు ఎంత అధికంగా ఉందో మీరు ఆలోచించండి అంటే ఈయన చెప్పాడు చూడు మళ్లీ జన్మలో నువ్వు ఆ కోరిక పెట్టుకోకూపెట్టాయి ఎందుకంటే లేకపోతే మళ్లీ జన్మలో నువ్వు రాబందు పుడతావు అని అంటే వాళ్ళు గారు ఏమిటండి రాబందు అంటే ఇప్పుడు రాబందు ఏం చేస్తుంది కుళ్ళిపోయిన మాంసాన్ని వెతికి తింటున్నాడు బిర్యానీలో చికెన్ బిర్యానీలో ఉండే చికెన్ పార్క్ అది అలాంటిదేగా అది ఎప్పుడో చచ్చిపోయినటువంటి పశువు యొక్క మాంసాన్ని దాంట్లో ముక్కల కింద కట్ చేసి వేసి ఉడికించింది కదా అది అది మరి అది అలాంటిదే అయిందిగా అంటే ఎప్పుడో చచ్చిపోయిన పశువు యొక్క మాంసమును తినడం అసలు అది రాబందు చేసి చర్య అలాంటిది అయింది కనుక నువ్వు రాబందు అని చెప్పారు అది అది కనుక వీడి జీవితం అంతా క్రూర కర్మలను అధికంగా చేస్త్రాయము అంటే అధికం క్రూర కర్మలను అధికంగా చేస్తూ వీడు బతికేడు కనుక పెద్ద పులి సింహము లేకపోతే రాబందు ఆది శబ్దం చేత రాబందు మొదలైనటువంటి జన్మలని వీడు పొందుతాడు క్షిపాణి ఇది అనేన సంబంధ అనే అన్వయం ఇప్పుడు పంచి సరిపడాలి శ్లోకం మీకు తాత్పర్యం వచ్చిందో మాని పంక్తి సరిపడా పంక్తి ఎలాగా క్షిపామి అని ఉంది కదా క్షిపామి అని ఎక్కడో వెనక్కాలి యోనిషు అని ఎక్కడ వచ్చింది యోనిషు యోనుల ఎందు అని చేతులు కడిగేసుకోకూడదు దారి గర్భు పెట్టాలి గర్భ ఎదండి అంటే క్షిపామి గర్భు కాబట్టి పంక్తిని ఎలాగో యోనిషు క్షిపామి అని సంబంధం పెట్టాలి ఒక క్రియాపదంతో సంబంధం పెట్టాలి కాబట్టి తాన్ ఆసు యోనిషు ఏ క్షిపామి అనలాట ఓకే ఇంకా మిగిలిన పదాల్ని వాటి చుట్టూ అమర్చాలి అలాగే అహం క్షిపామి అహం వచ్చేసింది తానికి విశేషణంగా ద్విషత ద్విషత ద్వితీయ బహువచనం ద్విషంతం ద్విషంతౌద్ష అనేది ద్వితీయ బహువచనం క్రూరాన్ నరాధమాన్ అని తాన్ అనిపెట్టుకోవాలి ఇక యోనిషు అని ఉంది కదా సంసారేషు అజస్రం అశుభాన్ని కూడా తానికే పెట్టాలి సంసారేషు ఆశురీషు యోనిషు ఏవ అని ఆ వాటికి పెట్టి మొత్తం మీరు సరిపెట్టుకోవాలి ఓకే మంచి శ్లోకం సరనే చేయండి క్రూరాన్ క్షుపాం యజస్రమశుభాన్ ఇరవయో శ్లోకం మళ్ళీ వచ్చి శనివారం నాడు చూద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ